ర్తన యాభై ఎన్నడు తీరేను ఈ తెందేపలు పన్నిన జీవుల బంధములు భారపు చిత్తము ప్రవాహరూపము ఊరేటి మదములు ఊటెత్తే తీరవు ఇంద్రియపు దేహభ్రాంతులు కోరేటి కోర్కుల కొండలు పెరిగే ఉడికేటి పాపములు ఉగ్ర నరకములు తొడికేటి కర్మము తోడంటూ విడువము భవములు వెంట వెంటనే చిడుముడి చిత్తము తీకటి పడెను రపణపు భవములు రాట్నపు గుండ్రలు చెప్పలపు బుద్ధులు జలనిధులు ఇప్పుడిది శ్రీ వెంకటేశుడ నీవే కపటము వాయగా కరుణించితివి